శృంగన్ నోతి సాదన శ్రీమహాగిపత సాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురుపరంపరా సహనా సహనౌునక్ సహంకరాలహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి ఏతేభ్యో భూతేభ్య సముత్య త్యేవానునశ్యతి నేతాస్ अरे हरे ब्रवीमीतिवाच याक्य भाष्यकर्वना तुष नमो जो एक भूतेभ्येता कार्यक्रम विषयाकारपरिणतात्मका सलिफेन बुद्दुदोप స్వచ్ఛస్య పరమాత్మన సలిలోపమస్య అంతవరకు చూసాం అంటే ఈ జగత్తు నామరూపాత్మకము జగత్తు గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి జగత్ ఎప్పుడు ఉంటుందంటే కార్యము కరణములు ఉన్నప్పుడే విషయరూపంగా జగత్తు ఉంటుంది విషయము జగత్ విషయము విషయము అంటే మన చేత తెలియబడేది ఐదోవి శబ్దస్పర్శ రూపరస గంధ అంటే జగత్తు ఇంకా ఆ లేదు అంతే జగత్తు శబ్దస్పర్శ రూపరస గంధ సో ఇక్కడ మన చుట్టూ ఉన్న జగత్తులో ఏమున్నాయి శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి ఎవరైనా స్వర్గానికి వెళ్ళారనుకోండి అక్కడ కూడా శబ్దస్పర్శ రూపరస గంధాలే ఉంటాయి యదే వేహ తదముత్ర తదన్విహ అని కఠోపనిషత్తుంది సో అక్కడ ఏ శబ్దం అంచేతనే అదేదో ఎలా ఫ్లాష్ లాగా అయింది ఏదో అయింది అక్కడ ఇదేదో కనపడి మాయం అయింది ఇవన్నీ ఒప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఉన్న క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండద్దు ఉన్నవేమిటి శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు ఆ విషయాలు ఎప్పుడు ఉంటాయి కార్యము కరణములు ఉంటేనే ఉంటాయి శబ్దం ఎప్పుడు శ్రోత్రం ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు శ్రోత్ర శంఖం చెవిటి వాణి ముందు శంఖము ఉదితే అదేం కొబ్బరిగా కొనుకుంటున్నావా తినడానికి అంటాడు ఎందుకంటే అతని యొక్క పర్సెప్షన్లో శంఖ రూపమున్నదే కానీ శంఖ శబ్దం లేదు ఎందుకు లేదు శబ్దం అతని ప్రపంచంలో శబ్దం లేదు ఎందుకు లేదు అంటే అతని దగ్గర శ్రోత్రం లేదు కనుక కాబట్టి దేహము ఇంద్రియములు ఇక్కడుంటే శబ్దస్పర్శాది రూపంగా అక్కడ విషయములు ఉంటాయి అక్కడికి జగత్తు అనేది అలా ఉంటుంది కాబట్టి జగత్తు నా మీద ఆధారపడి ఉంటుంది దేహము ఇంద్రియములు నేను అనే నేను జగత్తు మీద ఆధారపడి ఉంటాను అది జగత్తు యొక్క ఒక అభిప్రాయం ఒక లక్షణం రెండవ లక్షణం ఏమిటి నామరూపాత్మకా జగత్తు నామరూపాత్మకం నామము రూపము పేరు ఓ రూపము పేరు రూపు సో ఈ రూపు అనే మాట వాడుతూ ఉంటారు బంగారంతో రూపులు చేస్తారు ఏవేమో రూపులు అంటే చిన్న చిన్న లాకే చిన్న చిన్న డాలర్ల కింద చిన్న చిన్న నాణ్యముల కింద చేస్తారు ఓ దాని మీద సరస్వతి బొమ్మ ఇంకో దాని మీద గణపతి బొమ్మ మనకి దేవతలు బోల్డు దేవతలు ఒక ఒకదాని మీద బాబా గారి బొమ్మ బాబా గారు ఇటు కుడివైపు బొమ్మ కావచ్చు లేకపోతే ఎడమవైపు ఇంకో బాబా గారు మహారాష్ట్రలో బాబా ఉండేవారు ఇటు రాయలసీమలో ఇంకో బాబాగారు ఉండేవారు ఈ బొమ్మైనా కావచ్చు బొమ్మైనా కావచ్చు మరొకటి వచ్చి ఈ రెండు భాగాలు కలిపి బొమ్మ వేస్తాడు కాబట్టి ఏవేవో రూపులు ఈ బంగారంతో ఇవన్నీ ఈ రూపులు ఉన్నాయే ఈ నామాలు ఈ రూపులు నామరూపములు అవి సత్యం కాదు బంగారం సత్యం దేవుడు విషయంలో కూడా మీరు ఎన్ని నామరూపాలు పెట్టుకున్నా దేవుడు ఒకటే సత్యం సత్యం పదం ధీను కాబట్టి ఇవి ఆ పరమేశ పరమాత్మకు ఉపాధులు తప్ప వేరే ఏమీ కాదు పరమాత్మన ఉపాధయ ఎలాగంటే నీటికి ఉపాధులు ఉన్నాయి నీరు నీరు అంటే ఏమిటి నీరు అంటే ఎలా ఉంటుంది అంటే ఓ చూపించాలి ఓ బుడగ చూపించాలి ఓ నురుగు చూపించాలి ఏదో ఒక ఉపాధిని చూపించి ఇంట్లో ఉన్నదేనాయా నీరు అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి జగత్తంటే అంతకు మించి వేరే ఏమీ కాదు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జగత్తులో అది దృశ్యము కనపడేది మాత్రమే కనబడుతూ ఉంటుంది పైగా ఎలా కనపడుతుందో తెలుసునండి మెరిసిపోతూ ఉజ్వలంగా మెరుస్తూ కనపడుతుంది చమక్ చమక్ మెరుస్తూ కనపడుతుంది తీరా దాంట్లో ఏదైనా చావ ఉన్నదా చావ అంటే తత్వం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు ఖాళీ హుళక్కి ఇప్పుడు సినిమా తెర మీద అజానుబాహు ఆరు అడుగులు చాలా గంభీరంగా అంత మనిషి కనపడతాడు ఏమండి చాలా మెరిసిపోతాం ఉజ్వలంగా కనపడతాడు తీరా వెళ్ళి అక్కడ చూస్తే మీకు అజానుబాహుడు కానీ ఆరు అడుగులు కానీ ఏమైనా ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు ఎంత ఏమీ ఉండదు నిస్సారంగా ఉంటుంది సంసారం ఏమీ సారం దాంట్లో ఉండదు సో అలాగే ఆభరణం దగ్గర కూడా సారము నెక్లెస్ది కాదు సారం బంగారాన్ని అలాగే ఈ జగత్తు నామరూపములలో సారమేమీ లేదు సారము ఈశ్వరుడు నామరూపములన్నీ కూడా ఎంత వాటి అవి నిస్సారములు సో తర్వాత ఇంకోటి జగత్తు మీకు ఎలా కనపడుతోందో అంతేది ఇట్ ఈజ్ మోర్ టు ఇట్ ఎలా కనపడుతోందో అంతే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి వాడెవడో అక్కడ అజానుబాహు నిలబడున్నట్టుగా కనపడుతున్నాడు అంతే ఓన్లీ దత్తమచ్చి అక్కడ అజానుబాహుడు లేడు నిలబడి లేడు అక్కడ ఏమీ లేదు మీకు ఎంత కనబడుతోందో అంతే కనబడుతున్న దానిని మించి అక్కడ ఉన్నది ఏది లేదు అంటే నా అభిప్రాయం ఏమిటంటే మీకు అలాగే ఒక అవుట్లైన్ కనపడుతుంది ఆ అవుట్లైన్ చూసి మీరు అనుకుంటారు అక్కడ మనిషి ఉన్నాడని అక్కడ మనిషి ఏమీ లేడు అక్కడ మీకు కనపడుతున్న అవుట్లైన్ ఏదో అదే సత్య అదే ఉన్నదంటే అవుట్లైనే కనపడుతుందంటే ఆ అవుట్లైన్ చూసి మనిషి అని సినిమా హాల్లో అవుతూ ఉంటుంది సో అంటే ది పాయింట్ ఈజ్ దానికి ఒక డెప్త్ ఒక మీనింగు ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తా దృష్టాంతం ఏదైనా ఒక ఒక ల్యాండ్ చూసి ఒక ల్యాండ్ చూపించి ఒక దగ్గర ల్యాండ్ చూపించి ఇదిగో ఈ ల్యాండ్ నాది అంటాడు మీరు ఇది ల్యాండ్ ఇది తాత ముత్తాతల నుంచి వచ్చింది నాది అంటాడు అక్కడ మీకు ఆ మాట ఆ వాక్యము ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్సెప్చువల్ అక్కడ కాన్సెప్ట్ తప్ప ఆ భావన తప్ప అక్కడ ఫిజికల్గా తాతలు లేరు ముత్తాతలు లేరు నాది అసలేదు ల్యాండ్ కూడా పృథివీలో విడదీయరాని భా అంతర్భాగమైపోయి ఉన్నదే కానీ పది ఎకరాల ల్యాండ్ అనేది లేనే లేదు సో ది కాన్సెప్షువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ దీని గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను కాబట్టి ఇది తాత ముత్తాత్వం నుంచి వచ్చిన నా ల్యాండ్ అనే అంత వాక్యం ఉన్నదా దాంట్లో బోల్డ్ అంతా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కానీ నిజానికి అంత హులక్కి ఖాళీ తాత ముత్తాతలు అంటే ఏమిటండి చూపించండి ఆ ల్యాండ్లో ఏ తాత ఉన్నాడు ఏ ముత్తాతున్నాడో చూపించండి వేరే అదే వాళ్ళ ఇంప్రింట్స్ ఏమున్నాయి అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంప్రింట్స్ ఏమన్నా ఉన్నాయా ఇకే మీ భావన తప్ప ఇట్ ఇట్ హ్యాజ్ నో డెప్త్ ఇన్ ఇట్ కాబట్టి జగత్తు నామరూపాత్మకము అంటే అభిప్రాయం దానికి డెప్త్ ఉండదు దాంట్లో యథార్థత ఏమి ఉండదు దాంట్లో చావ సత్తువ సత్త ఏమీ ఉండదు మరి చావ సత్వ వాస్తవ యథార్థత ఇవన్నీ ఎక్కడుంటాయో తెలిసినా మీ చైతన్యమునందు ఉంటాయి మీ ఇలో ఉంటాయన్నీ కాబట్టి జగత్ అన్నది ఆత్మచైతన్యమునందు కనబడే ఒకనొక షోకి జగత్త ఇట్స్ షో ఆత్మ చైతన్యంలో కనపడుతూ ఉంటుంది షో దానికి జగత్ కనుక ఆకాశంలో లేజర్ షో చూపిస్తారు ఎవరిలో చూపిస్తాడు అవేమీ ఉన్నది కావు ఊరికే కనపడమే ఉన్నది ఆకాశం మాత్రమే ముందు ఎప్పుడూ ఉన్నది ఆకాశం ఒక్కటికే కాబట్టి ఆ విధంగా జగత్తు యొక్క అయథార్థత్వాన్ని మిథ్యాత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి విషయప్రే బ్రహ్మణి పరమా వివేకజ్ఞానలాపనము నదీ సముద్రవత్ నిరుతార్యాదారభ్య విషయప్రజ్ఞాన బ్రహ్మణి అంచేతనే ఈ నామరూపములన్నిటికీ నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ నామరూపములన్నీ ఆ చైతన్యంలో కలిసిపోతాయి అని నిరూపించడమైనది ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక నామరూప ఒక నామము రూపము కలిసి కదా సో ఆ నామము రూపము ఏమిటి విషయము తప్ప వేరేమీ కాదు ఇప్పుడు తధిగణతో తధిగణతో అంటాడు ఏమిటండి ఈ తదిగణతో అంటే అది శబ్దము తప్ప వేరే ఏమీ కాదు మరి తటక్క తటక్క అంటాడు మళ్ళీ పక్కనే అదేమిటి శబ్దము తప్ప వేరే ఏమీ కాదు ఈ మాట ఆ మధ్యల విద్వాంసుడు విన్నాడంటే ఆయనకి ఏదర్ హీ బికమ్స్ వెరీ ఐమ్ హ్యాపీ ఆల్ హీ బికమ్స్ వెరీ ఐంగ్రీ నేను నాకు సంగీతం ముందు ఏమీ పరిజ్ఞానం లేకపోవడం చేత నేను ఇలా అయిపోయాను కానీ నాకేమనిపిస్తుందంటే ఆయన ఏదో పెద్ద ముందు పెద్ద ఉపోద్ఘాతం చెప్తాడు ఈ కీర్తన ఇది హుస్సేని రాగంలో ఉంది ఈ రాగం రాగ దర్బార్ నుంచి పుట్టింది ఆ దర్బార్ రాగానికి చిన్న మేళకర్తలో మార్పు చేస్తే వచ్చింది రాగం ఈ ఈ కీర్తనని త్యాగరాజస్వామి అక్కడ పాడాడు లేకపోతే ఫలానా ఇంకొక ఆయన ఇక్కడ పాడలేడు దాంట్లో చిన్న ఇన్నోవేటివ్గా వాళ్ళు పాడారు నేను దాని మీద ఇంకొంచెం మార్పు చేసి ఇంకొంచెం ఇన్నోవేటివ్గా నేను పాడుతున్నాను అని ఐదు నిమిషాలు చెప్పి ఆయన పాడితే ఏం చెప్పుకుంటారు పోనీ అంతసేపు ఆయన చెప్పినందుకు కదా మనం విని దీన్ని ఎంజాయ్ చేద్దాము అని ప్రయత్నం చేస్తే ఎంజాయ్ చేయడానికి చాలా కష్టమై బాగుంది బాగుంది బాగుంది బాగున్నాయి ఉండి ఉంటుంది లేకపోతే దర్బారి రాగ నుంచి పుట్టింది బాగు లేకుండా ఎందుకుంటుంది తప్పకుండా బాగుంటుంది అని నన్ను నేను పుష్టి చేసుకోవడమే మిగిలింది తప్ప అంతకంటే మన ఈ పాత సినిమా హాల్లో పాట పాడతారు చూడండి మమ్మల్ని చలాకీగా లలిత సంగీతం పేరుతో పడతారు అది మనస్సుకి చాలా తేలిక పడుతుంది నామరూపాలు అంటే అలాగే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన మంచిది అంతా కలిపి ఏదో శబ్దం చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా అంతకంటే మన మనస్సుకి అది ఏ రకమైన ఉత్సాహాన్ని కలిగించలేదు సో ప్రతి నామరూపము విషయ పర్యమితము విషయంలో విలీనమైపోతుంది ఏ రూపం రూపం చూసుకోండి రూపం అంటే అందంగా చాలా ముద్దుగా చాలా అందంగా ఉన్నాడు లేకపోతే ఉన్నది అని మీరు ఆ రూపం ఆ రూపం ఏది రూపం ఎంత కాలం ఉంటుందండి ఎంతసేపు ఉంటుందండి ఈ మధ్యన ఎక్కడో నేను హిందువులో ఎక్కడో చూశాను ద బాలీవుడ్ బ్యూటీస్ విథౌట్ మేకప్ అని హెడింగ్ సో ఎడం వైపేమో వాళ్ళు మేకప్తో ఉన్న ఫోటో రైట్ సైడ్ని మేకప్ లేకుండా ఉండే ఫోటో అది చూస్తే అప్పుడు మనం ఆ సౌందర్యము అనే మాటకి అర్థం లేకుండా పోతుంది ఆ బాలీవుడ్ వాళ్ళని చూస్తే మేకప్ లేకుండా చూస్తే మీరు నేను ఒకంత ఫోటోజెనిక్గా ఉన్నామని అనిపిస్తుంది రూపములు అన్నీ కూడా ఈ వివిధ సౌందర్యములన్నీ కూడా రూపము తప్ప వేరే ఏమీ కాదు శబ్దము తప్ప వేరే ఏమీ కాదు రసము మీరు పచ్చళ్ళు పిండి వంటలు స్వీట్లు మీరు ఇన్ని వర్ణనలు చేస్తారు అవన్నీ రసము తప్ప వేరే ఏమీ కాదు మీరు ఈ సెంటు ఆ ఇన్ని పేర్లు చెప్తారు నామరూపాలు ఎన్నెన్నో చెప్తారు అవన్నీ గంధము తప్ప వేరే ఏమీ కాదు అని సో సక జగత్తులో ఉండే సకల నామరూపములను ఐదు విషయముల ఎందు మీరు విలీనం చేస్తారు అది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఆ విషయముల నుండి ఇంద్రియముల ఎందు ఇంద్రియముల నుండి మనస్సు నుండు మనస్సు నుండి విజ్ఞానమును విజ్ఞానము నుండి ప్రజ్ఞానఘనమైన బ్రహ్మయందు విలీనం చేస్తారు ఈ ప్రాసెస్ అంతా మీరు చూసి ఉన్నారు ఈ రకంగా విలీనం చెయ్యాలి అంటే వాడు నామరూపములకు కట్టుబడిన వాడైతే పనికిరాదు నామరూపాలకి మీరు కట్టుబడిపోయి నామరూపాలే మీ బ్రెడ్ అండ్ బటర్ అనే ధోరణిలో మీరు ఉన్నట్లయితే ఈ రకమైన విలాపనము అంటే ఆ రకంగా దాన్ని విలీనము చేయుట భావాత్మకంగా విలీనము చేయుట అన్నది సంభవం కాదు అంచేతనే ఈ రకం దీన్ని ప్రవిలాపనము విలీనము చేసివేయుట ఉపదేశ సాహస్రిలో నేను ఇక్కడ చెప్పాను పాఠం మనోవిలాపనము అనే ఐదారు శ్లోకాలు ఉన్నాయి మనస్సుని ఆ ప్రజ్ఞానఘనమైన చైతన్యంలో విలీనము చేయు సో ఇక్కడ అది మనస్సుని ఇక్కడ మనస్సుని కాదు నామరూపాత్మకమైన జగత్తునంతని విషయముల ద్వారా మనస్సులోనికి మనస్సుని కూడా పర్దర్గా ప్రజ్ఞానఘనమైనటువంటి ఆత్మ చైతన్యంలోకి విలీనం చేసేస్తారు అంటే అర్థం ఇది ఎలాగంటే నదులన్నీ సముద్రంలో కలిపినట్టుగా సో సముద్రే నదీనాం ఇవే నదీ సముద్రవత్ అంటే సముద్రే నదీనాం ఇవ ఇదంతా మనం చూసాం అంటే దీని అర్థమైనట్టు తెలుసునండి చాలా దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించదగ్గ అర్థం ఇది ఎలాగంటే మీకు నేను చెప్తాను చూడండి మీరు స్వప్నం ఉందనుకోండి స్వప్నంలో పర్వతాన్ని చూస్తారు స్వప్నంలో పర్వతం చూస్తారు సో ఆ పర్వతము ఏమి అని మీరు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఏమిటంటే ద మౌంటైన్ కాన్షియస్నెస్ తప్ప అక్కడ ఇంక లేదు ఆ పర్వత జ్ఞానము తప్ప ఇంకేమీ లేదు స్వప్నంలో పర్వత జ్ఞానమే ఉన్నది పర్వ జ్ఞానం అంటే కాగ్నిషన్ అర్థం ది కాగ్నిషన్ ఆఫ్ ద మౌంటైన్ అంటే మౌంటైన్ తెలిసింది మీకు అంటే మౌంటైన్ తెలివి అనమాట మౌంటైన్ అర్థం ఏంటండి మౌంటైన్ రూపంగా ఉన్న తెలివి అర్థమైందండి ఆ భాష అండ్ ఇంగ్లీష్లో మౌంటైన్ కాన్షియస్నెస్ అంటారు స్వప్నంలో మీరు పర్వతం చూశారు అక్కడ ఉన్నదేమిటి పర్వతమా పర్వతాకారమైన తెలివియా పర్వతాకారమైన తెలివి స్వప్నంలో ఓ వంద తులాలు బంగారపు ముద్దను చూశారు అక్కడ బంగారమా బంగారాక రూపంగా ఉన్న తెలివియా తెలివి కాబట్టి స్వప్నంలో మీరు చూసిన జగత్తంతా కూడా తెలివి తప్ప ఇంక వేరే ఏమీ లేదు ఆ తెలివియే మీరు పర్వతం అంటే ఆ తెలివియే కుక్క చూశారనుకోండి స్వప్నంలో అదేమిటి ఆ తెలివియే గోవు చూశారనుకోండి అదేమిటి ఆ తెలివియే స్వప్నంలో మీరు ఓ రాక్షస ఓ దెయ్యాన్ని చూశారనుకోండి అదేమిటి ఆ తెలివియే ఓ దేవతను చూశారనుకోండి అదేమిటి ఆ తెలివియే కాబట్టి స్వప్నంలో స్వప్న ప్రపంచంలో ఉండే ప్రతీదీ ఇన్ ఇట్ సెల్ఫ్ దానంతట అది నామము రూపము తప్ప వేరే ఏమీ కాదు దాని సారమేమిటి అంటే ఆ తెలివి తప్ప ఇంకేమీ లేదు తెలివే ఆ రూపంలో ఆ నామంలో ఉన్నది పర్వతం అనే నామరూపంలో ఆ తెలివియే ఉన్నది మీరు స్వప్నంలో భావమరుది అన్నారు అనుకోండి ఎవడో ఉండడు అక్కడ ఆ తెలివియే బావమరుది అనే నామరూపంలో ఉంటుంది ఆ తెలివి తప్ప ఇంకేది లేదు ఏమండి స్వప్నంలో మట్టి చూశారనుకోండి మట్టి మ్యాటర్ అదేమిటది ఆ తెలివియే మ్యాటర్ రూపంగా ఉంటుంది పృథివీ ఆ తెలివియే పృథివీ రూపంగా ఉంటుంది ఆకాశము ఆ తెలివియే ఆకాశ రూపంగా ఉంటుంది జలములు ఆ తెలివియే జలముల రూపంగా ఉంటుంది స్వప్నంలో ఓకే జాగ్రత్త అవస్థలో సేమ్ మీరు జాగ్రత్త అవస్థలో బావమరది అన్నారంటే ఆ తెలివియే బావమరది ఆకారంగా ఉంటుంది వాడు బావమృతి కాదు ఎందుకో తెలిసిన వాడిని ఇంకొక లేడీ భర్తనే పిలుస్తుంది వాడు బావుమృద అయితే భర్తను ఎందుకు పిలుస్తుంది వాడు భావమృదే భర్త ఇది కాదు కాదు మరి బావుమృదను ఎందుకు అనిపించాడంటే వీడి తెలివి ఆకారాన్ని పొందింది ఆమె తెలివి భర్త ఆకారాన్ని పొందింది వాడి ఈ వాడు ఇది కాదు కాదు వాడు ఏ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ ఎనీథింగ్ కాబట్టి వ్యాగ్ర వ్యవస్థలో కూడా మీరు జగత్తని ఏదైతే అంటున్నారో అవంతా నామరూపములు తప్ప వేరే ఏమీ లేదు ఆ ప్రాణము గలవి ప్రాణము లేనివి పంచభూతములు సర్వము నామరూపములు అనగా ఆ నామరూపములను ప్రకాశించే తెలివి తప్ప వేరే ఏమీ లేదు ఆఖరికి పృథివీ తేజో వాయువాకాశములనే పంచభూతములు కూడా తెలివియే ఆ రూపంగా ప్రకాశిస్తోంది తర్వాత ఇంకొకటి మీరు జగత్ అని మీరు అంటున్నారు చూడండి జగత్ అంటే ఏదో తెలుసునా జగత్తు ఉన్నది అని మీ మీ తెలివి ఉన్నది అదే జగత్తు దెర్ ఈజ్ ఎ వరల్డ్ యువర్ కాన్షియస్నెస్ దట్ దెర్ ఈజ్ ఎ వరల్డ్ ఈజ్ ది వరల్డ్ జగత్ అనేది ఒకటి ఉన్నది అని మీరు అనుకుంటున్నారా లేదా అదే జగత్ మీరు అనుకోవడమే ఆ రకంగా మీరు తెలుసుకుంటూ ఉండడమే అదే జగత్తు అదే అంతకంటే వేరే జగత్తే ఏమి లేదు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణుడు లేకపోతే ఏదో విగ్రహం చూపించి ఇంకో ఇక్కడ గణేషుడు ఉన్నాడు గణేషుడు ఉన్నాడు అంటే అక్కడ గణేషు దేవిటో తెలుస్తున్నాండి గణేషుడున్నాడు అని మీ తెలివి అదే గణేషుడు అంతకంటే వేరే ఏమి అంచేతనే గణేషుడు ఉన్నాడు అనుకున్నవాడికే గణేషుడు ఉంటాడు గణేషుడు ఉన్నాడు అని అనుకోని ఇప్పుడు అమెరికా నుంచి ఎవడైనా వచ్చాడు అనుకోండి వాడేమో అనుకోకపోతే వాడికి ఉండనే ఉంటాడు కాబట్టి జగత్ అనేది స్వతంత్రంగా మీకంటే డిస్టింగ్ట్గా ఇండిపెండెంట్గా అక్కడ ఏదో నిలిచి ఉందన్నది చాలా పెద్ద పొరపాటు అలాగే మీ కాబట్టి జగత్ అన్నది ఇప్పుడు చూడండి జగత్తు ఎక్కడుంది స్పేస్లో ఉంది స్పేస్ ఎక్కడుంది మెంటల్ స్పేస్లో ఉంది మెంటల్ స్పేస్ ఎక్కడుంది మీ తెలివి అనే స్పేస్లో ఉంది కాబట్టి ఆ చిదాకాశమునందే ఈ జగత్తంతా కూడా కదులుతూ ఉన్నది జగత్తు యొక్క చలనమంతకీ కూడా అధిష్టానము ఆ చిదాకాశము తప్ప వేరే ఏమీ లేదు అంటే అర్థం ఏంటో తెలుసునండి జగత్తు ఏ ఏ స్పేస్ ఏ దేశమునందు చెలిస్తోందో ఆ దేశము మీరే మీ తెలివియే జగత్తు ఏ కాలంలో ప్రవహిస్తుందో ఆ కాలము మీ తెలివియే కాబట్టి మీ చైతన్యమే సర్వమునకు దేశకాలములకు జగత్తునకు సర్వమునకు మీ చైతన్యమే అధిష్టానము కాబట్టి మీరేం చేస్తారు ఆ విషయములతో నామరూపాల నుంచి విషయములకు తీసుకొచ్చి నదిని నదులను సముద్రంలో ప్రవిలాపనం చేసినట్లుగా ఈ సర్వమును ఆ శుద్ధ చైతన్యమునందు ప్రవిలాపనము చేస్తారు ఏతేభూతేభ్య భూతేభ్య సత్యబ్దవాచ్యేభ్య సముత్ సైంధవఖిల్యవత్ ఈ పంచభూతములు ఉన్నాయి చూసారా ఏతేభ్య భూతేభ్య ఈ పంచభూతముల నుండి సో ఈ పంచభూతములు ఎటువంటివి హేతుభూతేభ్య ఆ పరమాత్మ చైతన్యమునకు ఉపాధులై ఒక జగత్ అనేది మనకు భాషించుటకు కారణములగుతున్నది అది ఉపాధి అవ్వాలి అది ఉపాధి మీకు ఆ రూపము ఆ నామము భాషిస్తూ కానీ ఎందుకు సత్యత్వ బుద్ధి పెట్టుకుంటే అది జగత్ అవుతుంది యథార్థమైన జగత్తు అది బంధిస్తుంది అది వివేక జ్ఞానం పైన చెప్పారు ప్రభులాపనం దగ్గర ఏమన్నారంటే పరమార్థ వివేక జ్ఞానేనా ఇప్పుడు ఇందాక నేను ఏదో మీకు ఏదో పరిహాసంగా చెప్పినట్టు అనిపించింది వాస్తవానికి పరిహాసమేం కాదు ఈ శబ్ ఈ నామరూపాలు ఈ శబ్దాలన్నీ ఈ శబ్దం ఇది ఆ శబ్దం అది ఎంతో ఏదో అలాగ లిస్టుల కింద రాసుకుంటూ కూర్చుంటారు ఈ శబ్దాలన్నీ ఏమిటండి ఇవన్నీ మీరు జాగ్రత్తగా వివేకం చేసినట్లయితే అవన్నీ ఈ నామరూపాలన్నీ ఒకే శబ్దంలో ఆ శబ్దము ఆ శుద్ధ చైతన్యంలో విలీనం అయిపోతుంది అది మీరు ఆ పరమార్థము యొక్క వివేకాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఒక రూపం కనపడింది అనుకోండి ఈ రూపం ఎలా కనపడింది బయట ఉన్నట్టుగా కనపడింది రూపము బయట ఉండుట అంతా కూడా ఈ తెలివిలో ప్రకాశిస్తుంది దేహానికి బయట ఉంది కానీ ఆ తెలివికి బయట లేదు తెలివికి బయట ఉంటే అది రూపమని బయట ఉందని మీకు తెలుస్తుంది తెలివి ఉన్నది ఆ తెలివికి బయట ఏదీ లేదు కాబట్టి ఈ బయట ఉందని భ్రమ భ్రమ కలిగించే ఈ జగత్తంతా కూడా ఈ చైతన్యములందేగలదు అని తెలుసుకుంటే అది వివేక జ్ఞానం ఆ సత్యం యొక్క వివేకం అలా ఉంటుంది అలా తెలుసుకోలేక బయట ఉంది నామరూపాలో అది సత్యము అనుకుంటే అది అవివేకము కాబట్టి ప్రజ్వలించే ఆ ఉజ్వలమైన వివేకం ఉన్నవాడు మాత్రమే స్పష్టంగా జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని నామరూపముల యొక్క మిథ్యాత్వాన్ని అంటే అక్కడ ఉన్నది నామరూపాత్మకమైన జగత్తు కాదు తెలివియే నామరూపాత్మకమైన జగత్తుగా భాషిస్తోంది త్రాడే పాములా కనపడ్డట్టుగా త్రాడే పాములా కనపడుతోంది పామేమీ లేదక్కడ అలాగే ఆ చైతన్యమే నామరూపాత్మకమైన జగత్తుగా భాషిస్తోంది అని స్పష్టముగా తెలియటయే వివేక జ్ఞానము అనబడము కాబట్టి మనం ఏం చేయాలి ఏతేభ్యో భూతేభ్య సముత్య ఈ పంచభూతముల నుండి పైకి లేవాలి ఈ పంచభూతములు ఆ నామరూపాత్మకంగా భాషించి జగత్ అనేది ఒకది కను మనకి కనపడటానికి అవి ఉపాధులవి హేతుభూతేభ్య అంటే ఉపాధి భూతేభ్య అనర్థం సో అటువంటి పంచభూతముల మనం పైకి లేవాలి పైకి లేవడం అంటే ఏమిటి వాటి యొక్క మిథ్యాత్వాన్ని వివేక జ్ఞానం చేత తెలుసుకుని వాటిని ఆ ప్రవిలాపనము చేయాల్సి ఉంటుంది దాన్ని పైకి లేవడము అంటారు హేతభ్యో భూతేభ్య సత్యశబ్ద వాచ్యేభ్య వాటికి పేరు సత్య అని పేరు సత్య అన్నప్పుడు దాన్ని మీరు రకంగా చెప్పుకోవచ్చు ఏమని అదంతా సత్యమని అనుకుంటూ ఉంటారు జను ఈ పంచభూతాలు ఉన్నాయి చూసారా ఈ పృథివీ ఆకాశము ఇవన్నీ సత్యము అని అనుకుంటూ ఉంటారు కానీ అవి సత్యమనే శబ్దం చేత వ్యవహారమే తప్ప అవి సత్యము కాదు సత్యము ఆత్మయే కానీ అక్కడ అభిప్రాయం అది కాదు అంటే టెక్నికల్లీ స్పీకింగ్ సత్యత్యత్యాభవత్ ఆ పరమాత్మ చైతన్యము అదే సత్ అయింది అదే త్యత్ అయినది సత్ అంటే పృథివీ ఆపహ తేజ కంటి కనబడే వాటిని సత్ అంటారు పృథివీ అప్పు అప్పు అంటే జలములు తేజస్సు అంటే అగ్ని ఈ మూడు కంటికి కనబడేవి క్యత్ అంటే కంటికి కనబడవు అమూర్తములు కంటికి కనబడవు మూర్తామూర్త బ్రాహ్మణంలో ఇది పెద్ద జచ్చాడు దీంట్లో ఉదవనం చెప్పడం మూర్తామూర్త బ్రాహ్మణమని కొంత జటిలమైన బ్రాహ్మణం సో మూడు ముహూర్తములు రెండు అమూర్తములు ఈ మూర్తములుగా ఆ గలడు అమూర్తములుగా ఆ పరబ్రహ్మయ్య గలడు సో థ్యత్ అంటే వాయువు ఆకాశము ఈ సత్ ప్లస్ త్యత్ కలిపితే ఆ ప్రకారం రెండుసార్లు వచ్చి యావత్ వస్తుందండి సత్యం అవుతుంది సత్యం అని పేరు సత్య సత్యాభవత్ అసత్ ప్లస్ సత్యత అంటే పంచభూతములు వీటికి సత్యం అనే ఒక టెక్నికల్ పేరుతో వీటిని వ్యవహరిస్తారు సత్యం అంటే ట్రూ అని కాదు మూడు కనబడేవి కంటికి కనబడేవి మూడు కంటికి కనబడనివి రెండు అనర్థం కంటికి కనబడకపోయినా బుద్ధికి తెలుస్తూ ఉంటాయి స్పర్శ జ్ఞానం వల్ల తెలుస్తుంది కదా వాయువు అలాగే ఆకాశం కూడా ఇటు ఇటు నడుస్తున్నారంటే ఆకాశం తెలిసే నడుస్తారు కదా ఇప్పుడు చీకట్లో ఉన్నారనుకోండి చీకట్లో ఇలా రా అంటే గోడలో నడిచి వెళ్ళిపోతారా వెళ్ళిపోరు ఎందుకని ఏ మధ్యలో ఆకాశం ఉందో గోడ ఉందో వెలుగుందనుకోండి ఇలా రా అంటే టకటక నడిచి వెళ్ళిపోతారు ఎందుకని ఆకాశం తెలుస్తూ కానీ రూపము తెలియబడదు అమూర్తము రూపము లేనిది వాయువు ఆకాశము రూపము లేదు లేవండి దేవుడికి ఇప్పుడు మీరు చెప్పండి ఆ పరమాత్మ నుండి ఏ పంచభూతాలు పుట్టాయి కదా పంచభూతాల్లో మూడింటికి రూపము గలదు కంటికి మూడింటికి కంటికి కనపడతాయి రెండింటికి కంటికి కనపడం అంటే మూడింటికి రూపము రెండింటికి రూపము లేదు ఇప్పుడు దేవుడికి రూపం ఉంటుందా ఉండదా మీరు చెప్పండి ఈ రూపము ఉండుట రూపము లేకుండుట అనే విభాగానికి అతీతంగా ఉంటాడు ఈశ్వరుడు ూపం ఉంటుంది రూపం ఉండదు అనే ప్రసక్తి మన వైపు నుంచి ఉంది తప్ప దేవుడి వైపు నుంచి ఉండదు ఇది ఎలాగంటే ఇప్పుడు బంగారం ఉందండి దీంతో ఆభరణం చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అనే మీమాంస బంగారానికే ఉండదండి ఆ మీమాంసంతా మీ మీమాంస తప్ప బంగారానికే ఉండదు అలాగే కద్దితో చూసి రూప పెట్టడానికి అలవాటు పడి మీరు ఉన్నారు కనుక రూపం ఉందా లేదా అని మీరు చర్చ చేస్తున్నారు తప్ప ఈశ్వరుడు వైపు నుంచి రూపమనే ప్రసక్తియే ఉండదు అలాగే సో ఆ పంచభూతములతో అతీతముగా వీడు పైకి లేచుట వివేక జ్ఞానము చేత సముత్య సైంధవీల్యవత్ యథా అద్భ్య అది ఇక్కడ ఏతేభ్యో భూతేభ్యో సముత్య అంటే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అన్వయించుకోవాల్సి ఉంటుంది తాన్యే వాను వినిశ్యతి ఓకే ఇది చాలా చక్కటి విచారం ఇప్పుడు మీ విచారం మీకు అక్కడ పాయింట్ చెప్తా చూడండి ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఏదో పెద్ద వయసు వచ్చింది కాలం చెల్లింది ఆయన దేహత్యాగం చేశాడు దేహత్యాగం చేస్తే ఇప్పుడు ఆయన పేరు మిస్టర్ ఎక్స్ అనుకోండి ఈ మిస్టర్ ఎక్స్ ఎక్కడున్నాడు అని మీరు ఒక ప్రశ్న వేశారనుకోండి అడిగితే ఎవడో అంటాడు ఆ స్వర్గానికి వెళ్ళి దారిలో మధ్యలో ఎక్కడో ఈ దాన్ని వేయన ఒకటి అంటాడు కాదు ఇప్పటికే స్వర్గం చేరిపోయాడు ఇంకొకటి అంటాడు కాదు నరకానికి వెళ్ళాడని ఇంకొకటి అంటాడు ఇలా అంటారా కదా అసలు ప్రతి కూడా ఒక సంగతి మిస్ అయిపోతారు అదేమిటంటే అసలు మిస్టర్ ఎక్స్ అనేవాడు డెర్ ఇస్ నో మిస్టర్ ఎక్స్ అంటా ఇస్ నో మిస్టర్ ఎక్స్ ఎందుకో తెలుసిన మరి ఈ మిస్టర్ ఎక్స్ అనేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వు మిస్టర్ ఎక్స్ గురించి నువ్వు ప్రశ్న వేస్తున్నావు కదా ఎక్కడి నుంచి వచ్చాడా మిస్టర్ ఎక్స్ అంటే ఏతేభ్యో భూతేభ్య సముత్య యథ సైంధవఖిల్యవద్ అద్భ్య ఉన్నాయి సముద్ర అలా వేడికి అలాగ నీటిని ఒక భూమి మీద అలా పారించి ఆ చుట్టూ గట్లు కట్టి ఆ వేడి సూర్యకాంతి పడి చేస్తే ఆ సముద్ర జలముల నుండి ఒక ఉప్పు గడ్డ బయటకు వస్తుంది సైంధవ కిల్య సముత్య ఉప్పు గడ్డ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ఉప్పుగడ్డను తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వేశారనుకోండి వేస్తే ఇప్పుడు ఈ ఉప్పుగడ్డ సముద్రం పైకి వెళ్తుందా సముద్రం లోపలికి వెళ్తుందా మధ్యలో ఉంటుందా స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా చెప్పండి ఏం సమాధానం మీరు ఏం అయ్యా నీ ప్రశ్నలు వేటికి సమాధానము పోసగదు ఎందువల్ల ఇప్పుడు ఆ ఉప్పుగడ్డ అనేది లేనే లేదు మరి ఏముంది సముద్రమే ఉన్నది మరి ఆ ఉప్పుగడ్డ ఏమైంది ఆ సముద్రంలో విలీనం అయిపోయినది మరి ఇంతకు ఇంతకుముందు సముద్రం నుంచి బయటకు అది అంచేత ఉంది ఇప్పుడు సముద్రంలో విలీనం అయిపోయినది అదేవిధంగా పృథిజీప్తేజో వాయు ఆకాశములు వాటి యొక్క కమాల్ కమాల్ అంటే వాటి యొక్క క్రీడ వాటి లీల ఏమిటి ఆ లీల సర్వత్రా వ్యాపించున్నాయి పృథివ్ జీప్తేజో వాయు ఆకాశం ఈ వ్యాపించున్న దాంట్లోంచి ఓ బుడగ పైకి వచ్చింది ఓ బుడగ ఆ బుడగకే మిస్టర్ ఎక్స్ అని పేరు అదే సైంధవ ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే అవతలిగిపోయిందో ఈ ఈ బుడగ ఏమైంది ముందు కుప్ప కింద పడిపోయింది పడిపోయి ఆ తర్వాత ఏమైంది ఆ బుడగలో ఉండే పృథివీ అంశం పృథివీలోను వాయువంశం వాయువులోను అభవంశం అప్పులోను దేని కలిసిపోయింది సర్వం సర్వంలో కలిసిపోయింది ఇప్పుడు ఆ బుడగే లేదు ఇప్పుడు ఆ సైంధవ కిలయమే లేదు కలిసిపోయింది అది ఎందుకు కలిసిపోయింది ఎందుకంటే యటేభ్య సముత్య ఈ పంచభూతముల నుండి పైకి వచ్చింది ఈ బుడగ తాన్నేవ అణు వినశ్యది మళ్ళీ ఈ పంచభూతాలు ఎప్పుడైతే ఆ మహా చైతన్యంలో విలీనమైపోతాయో ఈ బుడగ కూడా ఆ పంచభూతముల నుంచి బయటకు వచ్చిన బుడగ కూడా విలీనమైపోతుంది ఇప్పుడు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఈ ఐదింటినీ మనస్సులో విలీనం చేశారండి మనస్సుని ప్రజ్ఞానఘనం అనే బ్రహ్మలో విలీనం చేశారండి అప్పుడు ఈ మిస్టర్ మిస్టర్ ఎక్స్ ఉంటాడు మిస్టర్ ఎక్స్ మిస్టర్ ఎక్స్ ఉండాలంటే శబ్దస్పర్శ రూపరస గంధములు ఉండాలి వాటిని తెలుసుకుంటూ ఉండే శ్రోత్ర ఇత్యాది ఇంద్రియములు ఉండాలి మనస్సు ఉండాలి మనస్సులో కర్తృత్వం ఉండాలి భోక్తృత్వం ఉండాలి వీడన్నిటిని నేను ఫలానా అనే అజ్ఞానంలో వీడు నిలిచి ఉండాలి అప్పుడు మిస్టర్ ఎక్స్ ఉంటాడు ఇంద్రియములు లేవు విషయములు లేవు మనస్సు లేదు సర్వము విలీనమైపోయి తెలివి మాత్రమే గలదు దేశము కాలము కూడా విలీనమైపోయినా శుద్ధ చైతన్యం మాత్రమే గలదు ఈ స్థితిలో మీకు మిస్టర్ ఎక్స్ ఎక్కడి నుంచి వస్తాడు వేర్ ఈజ్ నో మిస్టర్ ఎక్స్ మీరు అడగచ్చు వాట్ హ్యాపెన్ టు మిస్టర్ ఎక్స్ మిస్టర్ ఎక్స్ ఏతేభ్యో భూతేభ్య సముత్ ఈ పంచభూతములు విషయాకారమును ఇంద్రియ కార్య కార్యకరణాకారమును పొంది ఉన్న ఏ పంచభూతములు గలవో వాటి నుంచి ఓ బుడగలాగా పుట్టాడు వీడు పుట్టి అవి ఎప్పుడైతే ఆ మహా చైతన్యంలో విలీనమైపోయాయో వాటిని అనుసరించి వీడు విలీనమైపోయాడు ఉప్పు బొమ్మని సముద్రంలో పడేసి ఏమన్నా ఉప్పు బొమ్మ ముక్కేమైంది చెయ్యి ఏమైంది కాలేమైందంటే ఏం చెప్తారు అరే సముద్రం నుంచి వచ్చాయి ఆ ముక్కు చెయ్యి కాదు సముద్రం నుంచి వచ్చాయి మళ్ళీ సముద్రంలో కలిసిపోయాయి అని చెప్తారు మరి ఆ ఉప్పు బొమ్మకు పేరు పెట్టి మిస్టర్ ఎక్స్ అని ఏదో పేరు పెట్టి మరి అదేమైంది ఆ మిస్టర్ ఎక్స్ ఏమైంది అది సముద్రంలో ఎక్కడికి వెళ్ళింది పాతాళానికి వెళ్ళిందా స్వర్గానికి ఏం చెప్తారు అసలు అది లేదు సముద్రమే ఉన్నది సముద్రం ఎక్కడికి వెళ్ళాలి అది అది వెళ్ళదు కాదు అది చూసారా అంచేతనే ఫలానా వాళ్ళు పోయారు వాళ్ళు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారన్నారు ఇదంతా కూడా పురాణం ఇప్పుడు ఆ పురాణాన్ని మీరు దీంట్లో ముడిపెట్టి అసలు ముందు ఆ పురాణ దృష్టిని కొంత నిరాకరిస్తే కానీ ఈ దృష్టి కలగదు నేనేదో పురాణం మీద వైరభావంతో చెప్తున్నానని మీరు అనుకోద్దు పురాణ దృష్టి దార్శనిక దృష్టి అని రెండు దృష్టులు ఉన్నాయి పురాణ దృష్టి ఏమిటంటే ఈ మిస్టర్ ఎక్స్ ఇక్కడ పుట్టాడు ఇక్కడ చచ్చిపోయాడు స్వర్గానికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు లేదా ఇంకా మధ్యలో ఉన్నాడు ప్రేతలా వేళ్ళతో అని పురాణ దృష్టి దార్శనిక దృష్టి అంటే పంచభూతాల నుంచి ఓ బుడగొచ్చింది ఆ పంచభూతాలు విలీనమైపోయినప్పుడు ఆ బుడగ విలీనమైపోయింది ఎప్పుడూ ఉన్నది పోయింది ఏది లేదు ఎప్పుడూ సమానంగా ఉన్నది శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మ మాత్రమే ఇది దార్శనిక దృష్టి మీకు ఏ దృష్టి కావాలో దాన్ని మీరు స్వీకరించవచ్చు ఇక్కడ దార్శనిక దృష్టిని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు चंद्रादिप्रतिंब यहावा स्वच्छक अलक्काु्यक्ता कार्यक्रभाधिभ्य విశేషాత్మకి భావేనా సముత్ సమ్యగుత్ ఈ సెక్షన్ కొంచెం డిఫికల్ట్ సెక్షన్ దేనికి చెప్పడానికి వర్ణించడానికి డిఫికల్ట్ కొంచెం ఓపికగా చేయాలా పని మీరు కూడా ఓపిక పట్టండి సో ఆయన ఏమంటున్నారంటే సూర్యుడు తీసుకోండి సూర్యుడు మీకు మరి వేడిగా ఉన్నాయంటే చంద్రుణ్ణి కూడా తీసుకోవచ్చు సూర్యుడు చంద్ర ఆది సూర్యుడు చంద్రుడు కాబట్టి మరేదైనా కూడా తీసుకోవచ్చు ఎత్తుగా ఒక దీపం వెలుగుతుంటే అది కూడా తీసుకోవచ్చు ఏదో మొత్తానికి ఆ ఎత్తులో ఉన్న ఒక ప్రకాశించే ఒక గోళం గుండ్రంగా ఉండేది అది ఒకటి తీసుకోండి స్వచ్ఛమైన స్ఫటికం ఒకటి తీసుకోండి స్ఫటికం ఉంటే తెల్లగా ఉంటుండే అదే దానికి రంగే ఉండదు స్ఫటికం ఒకటి తీసుకోండి తీసుకుని ఆ స్ఫటికం అక్కడ పెట్టారు పెడితే ఆ చంద్రబింబం అనుకున్నాం ఆ చంద్రబింబం ఆ స్ఫటికల్లో ప్రతిఫలిస్తుంది కావండి ఇప్పుడు ఈ చంద్రబింబము స్వచ్ఛంగా ఉంది దాని పక్కన మీరు ఒక పుష్పాన్ని ఎడలని పుష్పాన్ని పెట్టండి జపా కుసుమము అంటూ ఉంటారు సంస్కృత సాహిత్యంలో మామూలుగా మనమైతే గులాబీ పువ్వు లేకపోతే ఎర్రటి పువ్వు ఏదైనా పెట్టండి పెడితే ఇప్పుడు ఏమనిపిస్తుంది చంద్రబింబము ఎర్రగా ఉంది అనిపిస్తుంది చంద్రుడు అసలు చంద్రుడు అక్కడ లేడు చంద్రుని యొక్క ప్రతిబింబం ఉన్నది ప్రతిబింబమునకు బింబమును విడిచి స్వతంత్రమైన ఉనికి ఉండనే ఉండదు ఇప్పుడు చంద్రబింబము ఇక్కడ ప్రతిబింబము ఎన్నివి ఇప్పుడు ఎన్నివి ఒకటా రుండ ఇది మ్యాథమెటిక్స్ అద్వైత మ్యాథమెటిక్స్ మామూలు లోకంలో మ్యాథమెటిక్స్ అంటే ఏమిటి వన్ ఇది ఎన్ని వన్ ఇదెన్ని వన్ ఈ వన్కి వన్ కలిపితే ఎంత అవుతుంది టూ అవుతుంది ఇది లోకంలో మ్యాథమెటిక్స్ అద్వైత ఇది పూజ స్వామీజీ ఎగ్జాంపుల్ చాలా సార్లు అద్వైత మ్యాథమెటిక్స్లో వన్ ప్లస్ వన్ ఇస్ ఎందుకంటే వీడు అర్థం ముందు నిలబడ్డాడు స్వామీజీ ఏం చేస్తారంటే బాత్రూము బ్రేక్ఫాస్టు దానికి జత చేశారు మామూలుగా అర్థం ముందు నిలబడి ఒకటి ఒకటే రావచ్చు అదే ఆయన అలా అనరు దానికి బాత్రూము బ్రేక్ఫాస్టు ఆవి ఆయన భార్య ఇన్ని కలుపుకు రావాలి దాన్ని అది మీకు చెప్పాను అయినా మళ్ళీ చెప్తున్నాను ఆయన అద్దం ముందు నిలబడి బాత్రూమ్ నుంచి ఏమే బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి వడ్డించమన్నాడు ఆయన ఆవిడన్నీ బ్రేక్ఫాస్ట్ వడ్డించాను ఇంకా ఏం చేస్తున్నారు ఆ బాత్రూంలో రండి అయినా ఒక యాక్ వేసి ఉండే అంటే ఇద్దరికి వడ్డించన్నాడు ఇద్దరికా రెండో ఆయన ఎవరు అని ఆవిడ అక్కడ ప్లేట్లు పెట్టి వచ్చింది తోసుకుంటూ వచ్చింది ఆవిడ వచ్చి ఈయన రెండో ఆయననే అద్దంలో ఉన్నామని చూపించాడు చూపిస్తే ఏంటంటే రెండో ఆయన ఏదండంటూ వేగంగా వచ్చింది వచ్చి అదుకోవాలని చూపించాడు మీ మొహం మీకు ఎప్పుడు నాకు పెళ్ళి అయినప్పటి ఉన్నారు ఏమీ వివేకం ఏమి పెరగలేదు మీకు ఇద్దరంటారు ఏమిటండి నలుగురు కదండి ఏం దావి ఇది పూజ స్వామీజీ దృష్టాలు తగ్గి ఈ కథ కాదు ఆయనదేది అది ఆయలే చెప్పాలి లేదు చెప్పలేదు కూడా కాబట్టి అక్కడ మ్యాథమెటిక్స్ పూర్తిగా మారిపోతుంది అక్కడ మ్యాథమెటిక్స్ ఏమిటంటే ఆయన ప్లస్ అర్థంలో ఉన్నాయనా కలిపితే ఎంతమంది అవుతారు ఒకళ్ళే అవుతారు వన్ ఓకే కాబట్టి జీవులు ఎందరు అని మీకు ఎప్పుడైనా సత్సంగం ప్రశ్న మీరు ఎరగరు అమెరికాలో వేస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఏమంటే జీవులు చాలామంది ఉంటారు కొన్ని కోట్ల ఉంటారు కదా వాళ్ళలో కొంతమందికి ముక్తి వచ్చేస్తూ ఉంటే మరి ఇంకా ముక్తి లేని వాళ్ళు తగ్గిపోతారు కదా ఇక్కడ ముక్తి వచ్చిన వాళ్ళతో అక్కడ వైకుంఠవంతాన్ని నిండిపోతుంది కదా దాని ఇలాగ ఏదో ప్రశ్నలు వేస్తారు ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రతిబింబం ఏదైతే కలదో అది ఒక యథార్థమైన ఎంటిటీ అనే మాట నుంచి వచ్చింది అసలు అది యథార్థమైన ఎంటిటీ కాదు అది నువ్వు భ్రమపడ్డావు అక్కడ స్ఫటికం పక్కన ఎర్రని పుష్పం పెడితే అది ఎర్రగా కనపడింది ఇంకో స్ఫటికం పెట్టి దాని పక్కన పచ్చని పుష్పం పెడితే పచ్చగా కనపడింది ఇప్పుడు ఎన్నున్నాయి ఎర్రదొకటి పచ్చదొకటి ఆ పువ్వులు తీసేసి ఆ స్ఫటికాలు తీసేస్తే ఇప్పుడు ఆ ఎర్రది పచ్చది ఎక్కడికి వెళ్ళాయి సూర్యుల్లో కలిసిపోయి చంద్రుల్లో కలిసిపోయి ఏమంటే ఎర్రది స్వర్గానికి వెళ్ళింది పచ్చది నరకానికి వెళ్ళింది ఎలా ఉంది మాట కాబట్టి ఇవన్నీ మరి ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి ఈ పాఠం ఇలాగే ఉంటాయి కాబట్టి పురాణ దృష్టిది ఒకడు స్వర్గానికి వెళ్ళాడు ఒకడు నరకానికి వెళ్ళాడు వాస్తవంలో ఆ స్వర్గం నరకం ఆత్మ చైతన్యం ఉన్నదే ఉన్నాయి తప్ప విడిగా లేనేలేవు స్వతంత్రంగా లేనేలేవు స్వర్గము ఇచ్చేయే నరకము ఇచ్చేయే ఉన్నది ఆత్మ చైతన్యం కాబట్టి అది ఆ దృష్టాంతం అది దీని మీద ద ఫిలసాఫికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ మైండ్ బగ్లింగ్ చాలా లోతైన ఇంప్లికేషన్స్ ఉంటాయి నేను ఏదో ఒకదో గొప్ప చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ వాక్యం చూడండి సూర్యచంద్రాది ప్రతిబింబ యథావా మీరు ఇంకో దృష్టాంతం తీసుకోవచ్చు నదీ సముద్ర దృష్టాంతం చెప్పచ్చు సైంధవైల్య దృష్టాంతం చెప్పచ్చు లేకపోతే ఈ బింబ ప్రతిబింబ దృష్టాంతం చెప్పచ్చు ఈ ప్రతిబింబము కలదు ఈ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది స్వచ్ఛస్య స్ఫటికస్య స్వచ్ఛమైన స్ఫటికము యొక్క ప్రతిబింబము ఇప్పుడు అలక్తకాది ఉపాధిభ్య రక్తాది భావ ఇప్పుడు ఈ ప్రతిబింబము ఎర్రగా ఉన్నది అని అంటారు అక్కడ చంద్రుడు కనపడతాడు మీకు స్ఫటికంలో చంద్రుడు ఈ చంద్రుడు ఎర్రగా ఉన్నాడు దీంట్లో అన్ని సమస్యలే అక్కడో చంద్రుడు ఉన్నాడు ఇక్కడ ఇంకో చంద్రుడు ఉన్నాడు అని రెండు అని మీరు లెక్కేశారు పైగా ఆ చంద్రుడు స్వచ్ఛంగా ఉన్నాడు ఈ చంద్రుడు మటుకు ఎదగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దీంట్లో రెండు ప్రశ్నలు ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ చంద్రుడి కంటే భిన్నంగా పైగా ఆ చంద్రుల్లో లేని ఎర్రదనం ఈ చంద్రుల్లో వచ్చిందే ఇవన్నీ ఎలా వచ్చాయి కేవలము ఆ స్ఫటికము దాని పక్కన అలక్తకము అంటున్నారు అలక్తకము అంటే లత్తుక తెలుగులో లత్తుక అంటారు అంటే పారాణి పారాణి రంగు పూర్వం వాళ్ళు పెడిక్యూర్ మినిక్యూర్ అని ఉంటాయి అంటే పాదములను సుందరంగా అతిపెట్టుకోవాలి పాదం సుందరంగా ఉండాలి పాదము సుందరంగా ఉండాలంటే ఇప్పుడు కొంతమంది పాదాలు ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి ముందు నెంబర్ వన్ నెంబర్ టూ అన్నీ అలా గీతల గీతలుగా పొగుళ్ళతో ఉంటాయి అలా ఉంటే అది శోభ కాదు నేను ఒకసారి అమెరికాలో అయాన్ కాల్ కార్లిస్ట్ అని ఒక పెద్ద డెంటిస్ట్ ఒక ఆయన ఉండడు ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్తే డెంటిస్ట్ చేయి పడుకోకుండా పడుకున్నాడు పడుకుంటే ఇంకా సాక్స్ వేసుకోవడం మొదలు పెట్టాలి ఎందుకంటే అగస్టులో వెళ్ళినప్పుడు జూలై ఆగస్టులో వెళ్ళాను అగస్టులో వెళ్ళిన జూలైలో వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ సమ్మరు నేను సాక్స్ వేసేది ఎప్పుడంటే బాగా శీతకాలం చలివి వస్తే కదా సాక్షులు వేయను అయితే రోజు ఈ సాక్స్ని ఉతికించడం ఏదో పని మనకి సాక్స్ ఏముంటుందండి ఇక్కడ మీరు ఎవడైనా సాక్షు వేసుకుంటారా ఏదో నడిపించి శీతకాలంలో మాత్రం సాక్స్ వేస్తామా మనం సరే ఇంకా అక్కడ మరీ చలి వేస్తే సాక్స్ అవుతా పడుకున్నాను అక్కడ అమెరికన్స్ అందరూ కూడా వాళ్ళు పువ్వులాగా వాడిపోకుండా అలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు మందు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది సో పడుకుంటే ఆ కాళ్ళు చూసి ఏవయ్యా ఈ కాళ్ళిలా ఉన్నా ఏమిటో అడిగాడు అంటే చెప్పాను చూడు నేను సాక్షు వాడినా ఇంట్లో చెప్పులు వాడినా తర్వాత రోజు కాళ్ళకి అదేదో ఇలాగా స్నాన కాబట్టి వాటికి క్రీములు రాయాలి ఇవేమి చేయాలి స్నానం చేసినప్పుడు సబ్బు పెట్టడం తప్ప ఇంకేమీ చేయాలి సో దే ఆర్ లైక్ దట్ ఐ మీన్ ఇండియన్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని ఆ పాదాలని ఆ వస్త్రంతో కప్పేశాను That's <laughs> it.